లేకపోతే పంచభూతం లేబుట్టే ఏదోబు భువ అంటే సూక్ష్మం నుంచి స్థూలం మొత్తానికి ఆయన చెప్తున్నాడు అది అది స్థూలమనే ఒకవేళ అవసరమైతే స్థూలం నుంచి సూక్ష్మానికి సందర్భాన్ని బట్టి ఓకే పదచ్ఛేదం తమః్రధాన ప్రకృతే తద్భోగాయ ఈశ్వరాజ్ఞయా బుభువ భూతీరే ఈ ఆజ్ఞే తద్భోగాయ ఆ జీవుల భోగము కొరకు తమ ప్రధాన ప్రకృతే తమోగణము ప్రధానముగాగల ప్రకృతి నుండి వియత్పవన తేజోంబు భూవ వియత్ ఆకాశము పవన వాయువు తేజ అగ్ని అంబు జలములు భువ భూమి అనే భూతాని పృథివీ భూమి అంటే పృథివీ అన్న అభిప్రాయం భూతాన్ని పంచభూతములు జజ్ఞిరే పుట్టినవి ఓకే కాబట్టి ఆ ఈశ్వరుని అనుమతి చేత ఈ పంచభూతములు పుట్టేయి జీవుల యొక్క భోగము కొరకు ఈ పంచభూతములు గాలావు ఓకే ఇంకోసారి అందమార్థం ఓకే ఈశ్వరాజ్ఞయా ఈశ్వరుణి అనుమతి చేభోగాయ ఆ జీవుల భోగము కొరకై తమ ప్రధాన ప్రకృతే తమోగుణము ప్రధానముగా గల ప్రకృతి నుండి క్రియత్పవనతేజోంబుభువ ఆకాశము వాయువు అగ్ని యలములు ని పృథవి అనే భూతూలు జిరే ఉత్నవి తమ ప్రధాన ప్రకృతేస్తయా యవనబుభువో భూతిరే సత్వాంశై పంచా క్రమాధీంద్రియ పంచకం శ్రోత్రగక్షిరఘ్రాఖ్యముపజాయే ఈ పైన చెప్పిన ఆకాశము వైము సూక్ష్మభూతములు అలా తీసుకోండి సూక్ష్మభూతములు ఎందుకంటే ముందు కారణ శరీరాన్ని చెప్పాడు అవిద్య తర్వాత సూక్ష్మ శరీరాన్ని చెప్పాలి తర్వాత స్థూల శరీరాన్ని చెప్పాలి సూక్ష్మ శరీరం చెప్పేప్పుడు సూక్ష్మభూతములను తీసుకోవాలి తర్వాత స్థూలంలోకి వచ్చినప్పుడు అప్పుడు స్థూలభూతాలు వస్తాయి మంచిది ఇప్పుడు సూక్ష్మభూతములు కూడా తమోగుణం నుంచే పుట్టాయి ఎందుకంటే జడములు కదా మరైతే ప్రకృతిలో తమోగుణం నుంచి సూక్ష్మభూతములు పుడితే ప్రకృతిలో సత్వం ఉంటుంది రజస్సు ఉంటుంది మరి వాటి నుంచి దాని మీద ఈ శ్లోకం వస్తోంది సత్వాం శైఫ్ పంచభిస్తేషాం క్రమాధీంద్రియ పంచకం శ్రోత్రత్వక్షిరసనఘ్రాక్ష విద్య విద్యారంజస్వామి యొక్క ప్రణాళిక కొంచెం ఈ తత్వ కోసకి దానికో ఒకసారి తోటుగా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవాలి సృష్టి కదా సృష్టిని ఎలా చెప్పినా నడుస్తుంది ఎందుకంటే అది మిథ్యా సృష్టి కదండి సినిమా గురించి వర్ణించినట్టు ఓన్లండి ఇప్పుడు ఆయన అభిప్రాయం ఏమిటంటే ఇప్పుడు ఈ పంచభూతములు సూక్ష్మభూతములు ఈ సూక్ష్మభూతములు పుట్టాయి ఇవి దాంట్లో ప్రకృతి నుంచి పుట్టినవి తమోగుణ ప్రధానమైన ప్రకృతి నుంచే పుట్టాయి తమోగుణ ప్రధానమైన దాంట్లో ఒకసరంత రజస్సు సత్వము ఉంటుంది అన్నీ అంతటా ఉంటాయి అన్నీ అంతటా ఉంటాయి సో సత్వగుణం ఉన్న రజస్సు తమస్సు కొద్దిగా తమో గుణం ఉన్న చోట సత్వము రజస్సు కూడా కొద్దిగా ఉంటాయి అన్నీ అంతటా ఉంటాయండి ఎవరిథింగ్ ఈజ్ ఎవరివే ఓకే ఇప్పుడు ఈ పంచసూక్ష్మభూతములు మేమున్నాయి ఓకే ఆకాశము వాయువు అగ్ని ఆపహ పృథివీ పంచ సూక్ష్మభూతములు మేమున్నాయి ఇవి ప్రకృతి నుంచి పుట్టాయి ప్రకృతిలో మూడు గుణాలు ఉంటాయి కనుక ఆ మూడు గుణముల యొక్క పాళ్ళు మేళవింపు ఈ ఐదు భూతాల్లో కూడా సూక్ష్మభూతాల్లో ఉంటాయి ఒకసారి స్థూలమైపోతే ఇంకా వితమోగుణం ప్రధానంగా అయిపోతాయి ఒకసారి స్థూలమైపోయిందనుకోండి ఇంకా తమో గుణం అనేది ఓకే ఇంకా సూక్ష్మంగా ఉన్నప్పుడు దాంట్లో సూక్ష్మత్వమే సత్వగుణము రఘోగుణము ఉండబట్టే దానికి సూక్ష్మత్వం వచ్చింది కాబట్టి దాంట్లో సత్వగుణము కూడా ఉన్నది ఆకాశము సాత్విక ఆకాశ కూడా దాంట్లో ఉంటుంది రాజసాంశము తామసాంశము ఉంటుంది ఇప్పుడు ఈ పంచభూతములు సూక్ష్మ పంచభూతముల యొక్క సాత్వికాంశముల నుండి జ్ఞానేంద్రియములు పుడుతున్నాయి అది దానికి ప్రక్రియ సూక్ష్మ ఆకాశం చెవి అనే ఇంద్రియం పుడుతుంది చెవి అంటే ఈ చెగోడీని అనుకోకూడదు ఇది స్థూలం ఈ చెగోడీ దాని లోప ఇది రక్షణ కోసం దాని లోపల ఆకాశం ఉంటుంది ఆ ఆకాశాన్ని అనుకునే ఒక కర్ణభేరి ఒకటి ఉంటుంది ఒక సాఫ్ట్ టిష్యూ ఉంటుంది ఆ సాఫ్ట్ టిష్యూలో వైబ్రేషన్స్ ఉండేటువంటి సామర్థ్యము అన్నీ ఉంటాయి దాన్ని శబ్దం పుడుతుంది ఎలక్ట్రిసిటీ పుడుతుంది ఓ ఆ మెకానిజంకి చెవి అని పేరు సూక్ష్మంగా ఉంటుంది ఇంద్రియం కాబట్టి సూక్ష్మమైన శ్రోత్రము అనే జ్ఞానేంద్రియము సూక్ష్మ ఆకాశము నుండి పుట్టింది పైగా జ్ఞానేంద్రియము జ్ఞానేంద్రియమైతే అదే రజోగుణం నుంచి పుడుతుందా తమోగుణం నుంచి పుడుతుందా సత్వగుణం నుంచి పుడుతుందా సత్వగుణం నుంచి పుడుతుందా జ్ఞానేంద్రియం కదా ఏ కర్మేంద్రియాలు రజోగుణం నుంచి పుడతాయి మధ్య మాంసాదులు తమోగుణం నుంచి పుడతాయి వాటి వ్యవస్థ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఆ పంచభూతములలో మూడు అంశాలు ఉంటాయి ఆ సాత్వికాంశాల నుండి ఐదు జ్ఞానేంద్రియములు పుట్టాయి ఆకాశము యొక్క సత్వం సాత్వికాంశ నుండి శ్రోత్రము వాయువు యొక్క సాత్వికాంశ నుండి త్వగింద్రియము చర్మం చర్మం అంటే చర్మంలో రెండు ఉంటాయి చర్మం అంటే అందం కోసం క్రీములు అది రాసుకునే చర్మం అదేమో స్థూలం ఏమండి వేడి చల్లదనము కఠోరము కోమలము మొదలైన స్పర్శలను తెలుసుకునే చర్మము అత్యంత సూక్ష్మము ఇంద్రియము ఇప్పుడు కంటికి అలంకారం చేస్తారు కంటికి అలంకారం అంటే ఆ స్థూలమైన కన్నుకు అలంకారం చేస్తారా చూపుకు అలంకారం చేస్తారా స్థూలమైన కన్నుకు అలంకారం చేస్తారా అలాగే చర్మానికి అలంకారం చేస్తారా ఏవో అలంకారాలు ఉంటాయి దేనికి చేస్తారు స్థూలమైన దానికి అలంకారం సూక్ష్మమైన దానికి అలంకారం ఏముంటుంది కాబట్టి ఇక్కడ మనం త్వగింద్రియం చర్మం కాదు త్వగింద్రియం ఆ స్పర్శేంద్రియం అనేది ఆ వాయువు యొక్క సాత్వికాంశ నుంచి పుట్టింది రూపమును తెలుసుకునే చూపు కన్ను కాదు కన్ను అంటే ఫిజికల్ చూపు ఆ చూపు తేజస్సు యొక్క సాత్వికాంశ నుంచి పుట్టింది తర్వాత నాలుక నాలుక అంటే రసమును తెలుసుకునే నాలుక దానికి రసము తెలుసుకునేటువంటి సామర్థ్యం ఉంటుంది ఇంద్రియం ఆ ఇంద్రియము నీరు ఆపహ అప్పులు అప్పులు అంటే అప్పు తీసుకోవడం అది కాదండి అప్పులు అప్పులు అంటే జలములు అని అర్థం ముళ్ళపూడి వెంకటరమణ గారు మహాకవి ఆయన మంచి కవిను ప్రజ్ఞాశాలి కదా ఆయన ఈ అప్పులు గురించి ఆయన అప్పులు అంటే జలములు అర్థం సంస్కృతం కదా ఇప్పుడు అప్పులు అప్పారావులు అక్కడ ఉంటాయి అక్కడ ఒక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్తున్నా అతని పేరు అప్పారావు అప్పారావు అనే పేరు ఇట్స్ ఏ కామన్ నేమ్ అప్పారావు అన్నది సంభవ్ ఇట్స్ ఏ ఇంటి పేరు ఏదో ఉంది సమ్ ఇంటి పేరు ఉంటుంది కానీ అప్పులు చేస్తూ ఉంటాడు కాబట్టి అతని ఇంటి పేరు ఏమని పెట్టారు అప్పులు అప్పారావు అతను పొద్దున్నే ఏడుగు ఎవరిలో వెళ్తుంటే ఎవళ్ళే భద్రగా వెళ్ళాలండి నాకు ఈవేళ మీరు ఐదు వందల రూపాయలు అప్పు ఇస్తున్నారు అని అంటాడు అదే ఆయన అంటాడు సూర్యోదయం అయింది ఇప్పుడేదయ్యా సూర్యోదయం అవుతోనే అప్పు అడుగుతున్నావు తప్పు కదా అని కోపడతాడు అంటే ఇతను సూర్యుడు ఉదయిస్తూనే అప్పులు తీసుకుంటున్నాడండి అంటాడు అంటే ఆయన కంగారు పడతాడు ఇదేమిటి సూర్యుడు ఉదయిస్తూనే అప్పు తీసుకుంటున్నాడా అవును ఎలాగది అప్పటి అప్పులు ఒట్టి జలసే కదా ఆయన ఉదయిస్తేనే నీటిని ఆయన తీసుకుంటున్నాడా లేదా తన వైపు ఆకర్షిస్తున్నాడా లేదా నేను సూర్యోపాసకుండా చేత సూర్యుడు చేసిన పనిని సూర్యోదయ సమయంలో చేస్తే మహాపుణ్యం ఆయన అంతా వినియోగం అలాగా ఐదు వందలు అప్పించిపోతాడు అది ఒక కథ కాబట్టి అప్పులు అన్నప్పుడల్లా మీరు ఈ కథ గుర్తు చేసుకుని స్వామీజీ అప్పులు అంటే అప్పు ఇవ్వడాలు కూర్చుకోవడానికి చెప్పట్లేదు ఆయన ఆయన జలముల గురించి చెప్తున్నాడు అని మీరు తెలుసుకోవాలి ఓకే సో అప్పులు అప్పులు యొక్క సాత్వికాంశము నుండి రసనేంద్రియము పుట్టినది ఇంకా పృథివీ పృథివీ యొక్క సాత్వికాంశము నుండి ఘ్రాణేంద్రియము పుట్టినది తెలిసిందండి ఇప్పుడు పదచ్ఛేదం సత్వాంశై పంచభిషాం క్రమాత్ హింద్రియ పంచకం శ్రోత్రత్వక్షిరసనఘ్రాఖ్యం ఉపజాయతే ఈ శ్లోకాల్లో ఒక లక్షణం మీకు కనబడుతుంది ఆ చెప్పదలుచుకున్న విషయాన్ని అనుష్ప్ ఛందస్సులోకి ఫిక్స్ చేసేందుకు ఆ రచయిత పడి పాటలు కూడా కొన్ని మీకు దాంట్లో దర్శనమిస్తూ ఉంటాయి సంస్కృతంలో వచ్చి బాగా అభ్యాసం చేసిన వాడికి ఆ కష్టాలన్నీ కనపడుతూ ఉంటాయి ఓహో పాపం ఆచార్యుడు దాన్ని ఆ అనుష్లో కూర్చోబెట్టడానికి పాటలు పడుతున్నాడు అని తెలుస్తూ ఉంటుంది నిజంగా తెలివే ఇప్పుడు అర్థం చెప్పండి తేషాం ఆ సూక్ష్మ పంచభూతముల యొక్క పంచభిహి సత్వాంశై సాత్వికాంశముల క్రమాతు క్రమముగా శ్రోత్రగక్షిరసనఘ్రాఖ్యం శ్రోత్ర వినికిడి శ్రోత్ర అంటే వినికిడి చెవి అన్నాను అనుకోండి నేను ఇదో ఈ చెవేమో అనుకుంటాను కళ్ళదోడ పెట్టుకుంటున్నాను చూడండి అదేమో అనుకుంటారు కానీ ఇక్కడ ఇంద్రియం వినికిడి త్వక్ స్పర్శేంద్రియము అక్షి చూపు రసన రసనేంద్రియము ఘ్రాణ ఘ్రాణేంద్రియము ఆక్ష్యం అనే ఇంద పంచకం ఇంద్రియముల ఐదు అంటే ఐదింద్రియములు అని అర్థం ఇంద్రియముల ఐదు ఉపజాయతే పుట్టుచున్నది హీ నిశ్చయము ఓకే అర్థమైందండి కాబట్టి ఆ ఐదుంటి నుంచి ఐదింద్రియాలు పుట్టాయి క్రమాత్ యథాశించ సమానం క్రమంగా పెట్టుకోవాలి ఏమిటా క్రమం పై శ్లోకంలో పద్దెనిమిది పై శ్లోకంలో క్రమం చూసుకోండి వియత్త నుండిగా వియత్త నుంచి ఇక్కడ శ్లోత్ర పుడుతుంది ఆకాశం నుంచి శ్లోత్రం పక్కనే ఉంది పాపాన అంటే వాయువు నుండి త్వక్కు పుడుతుంది పక్కన తేజ నుండి అక్షి అంబు నుండి రసన భూ నుండి ఘాన అది వలస ఈ ఐదింటి నుండి ఐదు ఇంద్రియాలు ఉంటాయి ఇంకోసారి చెప్పారు కానీ అంటే రెండుసార్లు ఎందుకు చెప్పిస్తున్నానంటే మీలో సంస్కృత విద్యార్థులు ఎలా మంది ఉన్నారు మీ సంస్కృతం కొంచెం బలపడుతుంది అందుకోసం చెప్పిస్తున్నా తేషాం ఆ పంచభూతముల యొక్క పంచభి ఐదు సత్వాంశై సాత్వికాంశములచే శ్రోత్రకక్షరసనఘ్రాక్ష అనే ఇంద్రియపంచకం ఇంద్రియముల ఐదు ముగా ఉపజాయేట్టున్నది ఈ డిస్క్రిప్షన్స్ అలా సైంటిఫిక్గా ఉంటుంది అలా సైంటిఫిక్గా ఉంటుంది ఇప్పుడు ఆకాశము గ్రావిటేషన్ ఆకాశం ఇస్ గ్రావిటేషన్ ఇప్పుడు మీరు గమనించండి మనిషి రెండు కాళ్ళ మీద నిలబడితే మామూలు మనిషి రెండు కాళ్ళ మీద నిలబడితే పడిపోవడం ఏమండి సరిగ్గా మనిషి షేపులో ఒక బొమ్మని తయారు చేసి రెండు కాళ్ళ మీదే నిలబడాలి రెండు కాళ్ళు అంటే ఎంతో ఏరియా ఉండదు రెండు కాళ్ళు అంటే ఇంటే ఉంటుంది ఒక కాళ్ళు ఇంత ఒక కాళ్ళుంటా ఈ రెండు కాళ్ళ మీదే నిలబడాలి పైన ఎంత బరువు ఉంది మీరు బరువు సపోజ్ ఎనభై కేజీలు ఉన్నాయనుకోండి ఎనభై కేజీల బరువు ఆ రెండు కాళ్ళ మీద నిలబడి ఇట్లాగా ఓ చేసి ఆ బొమ్మను అలా చెబట్టారు అనుకోండి అది అలా వీడు ఎనభై కేజీల మనిషి రెండు కాలమే నిలబడి పడిపోవడం అలా స్థిరంగా నిలబడతాడు ఎందుకంటే ఆ గ్రావిటీని అడ్జస్ట్ చేసుకునే మెకానిజం వీడికి బాగా తెలుస్తుంది చిన్నపిల్లవాడు నడిచేప్పుడు ముందు తప్పటడుగులు వేసేప్పుడు పడిపోతూ ఉంటాడు అంటే ఏమిటి వాడు ఆ శ్రోత్రేంద్రియంతో ఆ గ్రావిటీని అడ్జస్ట్ చేయటం ఇంకా నేర్చుకోలేదనమాట బయోడైనమిక్స్ అంటారు బయోమెకానిక్స్ బయో డైనమిక్స్ అన్న తర్వాత వాడు ఆ చిన్నపిల్లవాడు తప్పటడుగులు వేసి వేసి వేసి తర్వాత కరెక్ట్గా అడుగులు వేయడం ప్రారంభిస్తాడు ఆ తర్వాత ఇటు అటు ఉరితేస్తూ పరిగెత్తేస్తూ అంటే ఏమైందనమాట ఆ గ్రావిటేషన్నని కరెక్ట్గా మెయింటైన్ చేయడం బాగా అలవాటైంది ఆ గ్రావిటేషన్ అలవాటవ్వడము శ్రోత్రేంద్రియం యొక్క జాబు అది మీరు శీర్షాసనం వేసినప్పుడు అలా వేస్తూనే ఇలా పడిపోతూ ఉంటారు మెయింటైన్ చేయలేరు గోడకు వేస్తే ఏమో కానీ మామూలుగా మధ్యలో వేస్తే పడిపోతారు కారణం ఏమిటంటే ఈ శ్రోత్రేంద్రియము కాళ్ళతోటి నిలబెట్టడానికి అది అలవాటు పడి ఉంది తప్ప తల మీద నిలబెట్టడానికి ఇంకా అలవాటు పడలేదు కొంతకాలం అలవాటు చేస్తే అది వస్తుంది కాబట్టి గ్రావిటేషన్కి శ్రోత్రేంద్రియానికి అవినాభావ సంబంధం ఆ ఆకాశం అంటే గ్రావిటేషన్ అక్కడి నుంచి శ్రోత్రేంద్రియం పుట్టింది బాగుంది ఎక్స్ప్లెనేషన్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఈ మధ్యకాలంలో కొంతమంది సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ అని వాళ్ళు వచ్చిరాని సైన్స్ తోటి చెప్తూ ఉంటారు దానికి సూడో సైన్స్ అంటారు అలాంటి సూడో సైన్స్ నేను ఎప్పుడూ చెప్పను అది తెలిస్తే చెప్తా లేకపోతే దండం పెట్టుకుంటుంటా తప్పితే నెవర్ సూడో సైన్స్ ఇప్పుడు ఒక ఆయన సూడో సైన్స్ ఏమని చెప్తున్నట్టో తెలిసిన గ్రహణం పట్టినప్పుడు చంద్రుడి నుంచి సూర్యుడి నుంచి కిరణాలు వచ్చి మీ ఇంట్లో ఉండేటువంటి ఆవకాయలు మహగాయలు మీరు పడతాయి కనుక మీరు దర్భ పొల్ల వేయాలి దర్భ పొల్ల వేస్తే కిరణములను ఆపలేదు కనుక దర్భ చాప ఒకటి ఈ ఆవకాయలు మహగాయల కొండలని చాపతో మీరు కప్పవలను అని చెప్తున్నాడు ఆయన దానికి హేతువేమనగా ఈ కిరణములను ఈ దర్భలు ఆపేస్తాయని సైన్స్ చెప్తోంది అని చెప్తున్నా ఆయన సైన్స్ అని ఎక్కడో అమెరికాలో ఎవరిలో చెప్పారంటే ఇంకొకటివి పడేసాడు తీసుకెళ్ళి అలా చెప్పేస్తున్నాడు ఆయన టీవీలో దిస్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ సూడ్ ఆఫ్ సైన్స్ ఎందుకంటే దర్భ అలా కిరణాలను ఆపవు తర్వాత మీ ఇంట్లోకి సూర్యుడి కిరణాలు ఎలా వస్తాయి పైన రూఫ్ అది ఉంటుంటే కిరణాలు చంద్రుడి నుంచి సూర్యుడి నుంచి కిరణాలు ఎలా వస్తాయి అందులో అవకాశం అవి ఎక్కడ పెట్టుకుంటారు ఎవరికల్తా పడకుండా ఒంటింట్లో అటకం ఒకటి పెట్టుకుని ఆ అటకం మీద పెట్టుకుని దాని మీద అన్నీ కప్పేసి ఎవరికి ఏమీ తెలియకుండా దాచిపెట్టుకుంటాం సంవత్సర కాలం ఉండాలి అక్కడికి కిరణాలు ఎలా వెళ్తాయి పిచ్చేవిన్నాను సపోజ్ వెళ్ళే గోడల్లోంచి వాటిలోంచి కిరణాలు వెళ్తే ఈ దర్భ పుల్లలు ఆపుతాయండి గోడల్లో వచ్చిన కిరణాలని తర్వాత కిరణాలు పడితే అవకాశం చనిపోతుంది అసలు ఏ కిరణాలు అవి ఏం సైన్స్ అంటే వెళ్ళకూడవా ఇలాంటి మాటలు చెప్పకూడదు అది విన్న వాళ్ళందరూ అబ్బా ఎంత విద్వాంసు దీస్ ఈజ్ చూడో సైన్స్ చూడో సైన్స్ ఈ వాస్తు వాళ్ళు భూమి అడుగు నుంచి కిరణాలు వచ్చి మీ ఇంట్లో వస్తాయని చెప్తున్నారు వీళ్ళు ఇలాగ రెండు ఏమో పెట్టుకుని దీంతో నేను కూడా అనుకున్నాడు ఒక ఆయన కూడా సూడో సైన్స్ అలా ఇప్పుడు నేను చెప్పింది సూడో సైన్స్ కాదు ఇట్ ఈజ్ బయోడైనమిక్స్ నుంచి ఒక చాలా కరెక్ట్ సైన్స్ చెప్పాను దీని మీద మీకు ఒప్పుకుంటే మీరు గూగుల్కి తీసుకోవాలి వెతుక్కుంటే దొరుకుతుంది సో ఆ విధంగా వాయువుకి స్పర్శకి ఉండే సంబంధం తెలుస్తూనే ఉంది ప్రతిదీ సంబంధం చెప్పచ్చు మీరు తేజస్సుకి రూపానికి ఉండే సంబంధం తెలుస్తోంది కన్ను చూడగలుగుతోందంటే బయట తేజస్సు చేత ప్రకాశించేదాన్నే కన్ను చూడగలుగుతుంది తర్వాత రసనేంద్రియం అన్నది అది ఎలక్ట్రిసిటీ వాటర్కి ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఉంటుంది వాటర్ ఈజ్ ఎలక్ట్రిసిటీ ఎందుకంటే వాటర్లో ప్రోటాన్స్ ఉంటాయి ప్రోటాన్స్ అదే కండక్ట్ ఎలక్ట్రిసిటీ ద ఎలక్ట్రిసిటీ సంబంధము నాలుగు మీద హైడ్రోజన్ బాండ్ తోటి ఆ సంబంధం ఉన్నది తర్వాత జ్ఞానేంద్రియం ఈజ్ మ్యాగ్నెటిజం పృథివీ ఈజ్ మ్యాగ్నేటిజం జ్ఞానేంద్రియం ఈజ్ మ్యాగ్నెటిజం వెరీ ఫోమ్లీ కనెక్టెడ్ ఇచ్చేదండి దిస్ ఈజ్ సైన్స్ అన పంచీకరణం పుస్తకంలో ఈ వివరాలు కొంచెం బాగా విస్తారంగా తో సహా ఉన్నాయి మీరు గమనించగలరు సత్వాం శైఫ్ పంచభిస్తేషాం క్రమాద్దీంద్రియ పంచకం శ్రోత్రగక్షిరసనఘ్రాఖ్యముపజాయతే వి పరిమి వచ్చి మనం మన మధ్యన కొద్ది రోజులు ఉండి ఆయన వెళ్ళి రేపు సోమవారం నాడు అమెరికా వెళ్ళిపోతున్నాడు అతను చాలా మంచి బ్రహ్మచారి అతను వారి నాయనగారు కూడా వేదాంతాన్ని బాగా అధ్యయనం చేసిన మీకు అందరికీ పరిచయమే సత్యనారాయణ గారు ఇతను వ్యాకరణాన్ని బాగా దృఢంగా చదువుకున్నాడు సంస్కృత సాహిత్యం కూడా బాగా చదివాడు భాగవతము ఇత్యాదులు వేదాంతము తర్వాత వేదం చదువుకున్నాడు అతని దగ్గర మంత్రం చెప్పేప్పుడు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంత్రం చెప్పాలి ఎందుకంటే తప్పు చెప్తే అతను అంగీకరించకపోవచ్చు అతను అమెరికా వెళ్ళిపోయే ముందు నాకు సర్టిఫికెట్ ఇచ్చాడు ఎయిర్ ఇండియా సర్టిఫికెట్ మన భాగవతం సెకండ్ వాల్యూమ్ వచ్చింది చూసారా సూపర్ సూపర్ డూపర్ అని ఒక సర్టిఫికెట్ వదిలించాడు కాపిటల్ జీతో ఒకసారి మనమే చేశాం తర్వాత శ్లోకం తైరం తహ్కరణం సర్వై వృత్తిభేదే నద్విధ మనో విమర్శ రూపం సుద్ధి సయాత్మికా మళ్ళ్యోసే తైరంతఃంభేదా మనో విమర్శ్ బుద్ధి సయాత్ తై వృత్తిభేదేన విమర్శి నిశ్చయాత్మిక తై ఆ పంచభూతముల సాత్వికాంశముల సర్వ మళ్ళీ చెప్తాం సర్వై అన్ని తై ఆ పంచభూతముల సాత్వికాంశలచే అంతఃకరణం అంతఃకరణము ఉపజ పుట్టును ఆ ఉపజయితే తెచ్చుకోవాలి ఎక్కడికి ఇప్పుడు సాత్వికాంశాలు ఐదు ఉన్నాయి ఒక్కో దాని నుంచి ఒక్కో ఇంద్రియం పుట్టింది అవన్నీ కలిసి అంతఃకరణము పుట్టును అంతరింద్రియం పుట్టును అంతరింద్రియం అంచేతనే అంతఃకరణము కన్నుతో కలిపి చూస్తుంది కాబట్టి తేజస్సు అంతఃకరణలో ఉంటుంది అంతఃకరణము చెవితో కలిసి వింటుంది కాబట్టి ఆకాశం యొక్క సాత్వికాంశ అంతఃకరణంలో ఉంటుంది అంతఃకరణమే నాలుక ద్వారా రసాన్ని గ్రహిస్తుంది కాబట్టి అప్పుల యొక్క సాత్వికాంశ అంతఃకరణమునందు ఉంటుంది ముక్కుతో ఆఘ్రానించేది కూడా అంతఃకరణమే కనుక పృథివి యొక్క సాత్వికాంశ అంతఃకరణమునందు ఉంటుంది కాబట్టి ఈ విడివిడిగా ఉంటే వేరువేరు జ్ఞానేంద్రియములయ్యాయి ఈ ఐదు కలిపి ఒకచోట సమావేశమైతే సాత్వికాంశలు అది అంత సూక్ష్మంగా కాబట్టి సూక్ష్మమైన అంతఃకరణము తయారవు ఒక అది ఒక వాక్యం ఆ తర్వాత తత్ ఆ అంతఃకరణము వృత్తి భేదేనా చేసే వ్యాపారమునందలి భేదము చేసే పని వృత్తి అంటే పని వర్తతే సో పని మా అంతఃకరణం పనిచేస్తుంది ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నట్టుగానే అది పనిచేస్తుంది ఆ చేసే పనిలో తేడాలు ఆ తేడాలను బట్టి ద్విధ రెండు రకములుగానున్నది అంటే ఏమైనట్టు ఈ అంతఃకరణము రెండు రకముల పని చేస్తుంది దాంతో దానికి రెండు స్టేటస్ ఉన్నాయి ఇది ఒక ఒక రకం అంతఃకరణం ఇది రెండవ అని రెండు స్థాయిలు దానికి మనం పెట్టుకున్నాం ఏమిటా రెండును విమర్శ రూపం సంకల్ప వికల్పాత్మకమైన రూపము గల అంతస్కరణము మన మనస్సు స్యాత్ అదును ఇప్పుడు అంతఃస్కరణంలో మీ అంతస్కరణంలో ఏవో ఆలోచనలు పోతూ ఉంటాయి తలా తోకాలైన ఆలోచనలన్నీ పోతూ ఉంటాయి అది మనస్సే ఓకే సంశయాత్మకములైన ఆలోచనలు ఉంటాయి ఈ పనికి వేళ చేద్దామా రేపు చేద్దామా అది మనస్సు ఓకే వీడికి మనం ఉపకారం చేద్దామా వద్దా అది మనస్సు ఏ ఫైనల్గా మీరు ఏం చేస్తారో ఈ సంశయాత్మకమైన చలన ముందు చూసారా ఆ కదలిక అది మనస్సు తర్వాత తలా తోకాలైన ఆలోచనలు అలా పోతూ ఉంటాయి అది మనస్సు తర్వాత కొద్దిగా దాంట్లో ఆయన అనకపోయినప్పటికీ నేను యాడ్ చేసుకున్నాను ఈ కోపాలు తాపాలు ఇవన్నీ కూడా మనస్సే ఇమోషన్స్ అంటారే అవన్నీ మనస్సు ఇది ఒక లెవెల్ ఆఫ్ అంతఃకరణ నిశ్చయాత్మిక నిశ్చయ రూపమైనది బుద్ధి సార్ బుద్ధి అగును ఇప్పుడు నేను చెప్తాను చూడండి రెండు పదమూడు ఎంత అని అడిగాను అనుకోండి ఇరవై ఆరు అది నిశ్చయంగా చెప్పారు కదా అది బుద్ధి ఓకే పదిహేడు పదమూడు ఎంత ఎంత బా రెండు వందల తొంభై ఒకట మూడు అది మనస్సు ఓకే అప్పుడు ఏదో గుణకారం వేసి ఇంత అరుణ వందల తొంభై ఒకటి అని డంకా అది బుద్ధి కాబట్టి ఇటాటాని సందేహంలో పడితే మనస్సు నిశ్చయంగా తెలిస్తే బుద్ధి అంతఃకరణల్లో ఉండే భేదాలు ఓకే కాబట్టి ఈ అంతఃకరణం ఎక్కడి నుంచి వచ్చింది పంచభూతముల యొక్క సాత్వికాంశలన్నీ ఒకతో మూడి ఈ అంతఃకరణము వచ్చినది తెలుస్తోంది కదండి ఇంకోసారి చెప్తాం సర్వై తై ఆ పంచభూతముల సాత్వికాంశలన్నింటి అంతఃకరణం అంతరింద్రియము పుట్టును తత ఆ అంతఃకరణము వృత్తిభేదేన దాని అందలి కదలికలో ఉండే తేడాను బట్టి ఉండే తేడాచే ద్విధ రెండు రకములుగానున్నది ఆ రెండు ఒకటో చెప్తున్నారు ఒకదంతర ఒకటి ఉంటే సంకల్పములు వికల్పములు సంశయములు కోపములు ఇదుల రూపములో నుండే అంతఃకరణము మన మనస్సు అగుణు నిశ్చయాత్మిక నిశ్చయ జ్ఞానము రూపములో నుండే అంతఃకరణము బుద్ధి సద్ గుణూ మనహానపుంసకలింగం కాబట్టి విమర్శ రూపం బుద్ధి స్త్రీలింగం కాబట్టి నిశ్చయాత్మికా అని ఓకే శ్లోకం అనేసిద్దాము తైరంతఃకరణం వృత్తిభేదేన తద్విధా మనోవిమర్శ రూపం సార్ నిశయాత్ రజోంశై పంచభీస్ క్రమాకర్మేంద్రియానిూ వాక్పాద పాయపస్థానాని రజోం తేశాం జిరే పదక్ష రజోంశై పంచా క్రమా కర్మేంద్రియాణ వాక్పాదపాయూపస్థానానిజ్ఞిరే తేశాం ఆ సూక్ష్మూతలొక్క పంచోోష రజోగణ అంశలచే క్రమాత్ క్రమముగా వాక్పాదపాయూపస్థానాని వాగింద్రియము చేతులూ కాళ్ళూ విసర్జనేంద్రియము జననేంద్రియము అనే కర్మేంద్రియాని తూ కర్మేంద్రియములైతే జగ్గిరే పుట్టినవి ఇప్పుడు సూక్ష్మ పంచభూతాల్లో ఐదు సాత్వికాంశల నుండి ఐదు జ్ఞానేంద్రియాలు పుడితే రాజసాంశల నుండి కర్మేంద్రియాలు పుడతాయి కర్మేంద్రియములు చేతులు ఉన్నాయనుకోండి చేతులు అంటే ఫిజికల్ చేతులు చూడకూడదు మీరు ఆ ఫిజికల్ చేతుల్లో ఉండే ఇంద్రియ శక్తిని చూడాలి ఇప్పుడు ఈ ఇలా పట్టుకున్నాను ఆదానము అంటారు పట్టుకోవడం అది ఇంద్రియం ఇప్పుడు ఈ చేతికి ఈ చేతికి తేడా ఏముంది ఈ చెయ్యి అలా ఉంది ఇంద్రియ శక్తి ఏమీ పని చేయటం అలా ఉంది ఈ చెయ్యి ఫోటో తీస్తే ఈ చెయ్యికి ఈ తేడా ఏమీ లేనట్టే అనిపిస్తుంది కానీ దీంట్లో ఇంద్రియ శక్తి ఉంది అంచేతనే ఆ సీసాన్ని అలా పట్టుకుని ఉన్నాడు చూశారా అది ఇంద్రియ అది కర్మేంద్రియం ఇంద్రియం కంటికి కనపడదు అది సూక్ష్మంగా ఉంటుంది కంటికి కనపడేది స్థూలమైనటువంటి తామసాంశం కంటికి కనపడుతుంది ఓకే సో కాళ్ళల్లో కాళ్ళు ఉంటే ఏమిటి ఉపయోగం అలా అలా నడిచేస్తూ ఉండాలి కాళ్ళు భగవంతుడు కాళ్ళని నడవడం కోసం పెట్టాడు అంచేత మనం రోజూ కూడా బాగా నడిచేస్తూ ఉండాలి నడవకుండా వాళ్ళతో సోఫాల్లో కూర్చొని ఉండకూడదు కూర్చొని ఉంటే హాస్పిటల్ దగ్గర కూడా బెంచీలు వేస్తారు ఆ బెంచీల మీద కూర్చోవాలి వెళ్ళి ఇంట్లో సోఫాల్లో కూర్చుని కూర్చుని కూర్చొని హాస్పిటల్ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో కూడా బయట బెంచీలు వేసి పెడతారు ఆ బెంచీల మీద కూర్చోవాలి అలా వెయిటింగ్లో కూపన్ పట్టుకుని మన నెంబర్ ఇరవై రెండు ఎప్పుడు వచ్చాను ఆ కార్డియాలజిస్ట్ చూసి నీ గుడ్డకాయ ఇలా ఉందో అలా ఉంది అనేది చెప్తాను కొలిస్టిరాల్ ఎక్కువగా ఉందంటాడు అందరికీ కొలిస్టిరాలు ఎక్కువే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కొలిస్టిరాల్ ఎక్కువే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ లెవెల్ బాగా తగ్గించి పెడతారు అందరికీ ఎక్కువే ఉంటుంది ఇంకా అక్కడి నుంచి దానికోసం వైద్యులు తెలియదు ముందు రోగం మాట ఎలా ఉంటే మనస్సుకు విశ్రాంతి అనేది లేకుండా అయిపోతుంది దీనికి భిన్నంగా మీరు చక్కగా రోజు చిలకలాగా ఇటు నించటం అటు నుంచి చక చక చక్క నడిచేస్తూ ఉంటే నడిచేస్తూ ఉండడం కుర్చీలో కూర్చొని పనులు చక కాదు చకచక చక్కగా నడిచేయటం ఏ పని అక్కడి అరే అది తీసుకురా అనుకూడదు మనల్ని వెళ్ళి తెచ్చేసుకోవాలి అలా చకచకగా నడిచేస్తూ ఉంటే అప్పుడు మీకు ఆరోగ్యంగా ఈ నడకని కొలిచే యంత్రం ఉంటుంది చిన్నది ఇంత ఉంటుంది అది మొలక పెట్టేసుకుని బెల్ట్ ఇంకో పెట్టేసుకుని నడిచేస్తూ ఉండాలి నేను కొంతకాలం అది కూడా చేశాను ఇందుకు మానేశాను ఈ ఎస్త్రా దాంట్లో మామూలు నటక ఎంత వచ్చేదంటే ఆరు వేల అడుగులు వచ్చేది సిక్స్ థౌసండ్ వచ్చేది వాళ్ళు రికమెండ్ చేసింది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ రికమెండ్ చేశారు రోజు పదివేలు నడిచా నడిస్తే ఆ రోజు చాలా అలసటగా అనిపించి రాత్రి బాగా నిద్రపెట్టింది అసలు విషయం చెప్తున్నారు కాబట్టి మీలో ఎవరైనా కావాలనుకుంటే అమెజాన్ డాట్ ఇల్లుకి అది కొనుక్కోండి ఇంతే ఉంటుంది అది బ్యాటరీ చిన్న బ్యాటరీతో ఆపరేటెడ్ పోడోమీటర్నో ఇదో ఉంటారు పోడోమీటర్ అంటారా పెడోమీటర్ అంటారు ముల్లిగా ఉంటుంది పోనేసుకోవడం పోనీసుకుని ఇక్కడ పని ధోతికో దేనికో ప్యాంటుకో పెట్టేసుకుని పొద్దున్నే లేస్తూనే పెట్టేసుకోవాలి పెట్టేసుకుంటే ఇంక ఇట్టి నుంచుటూ అట్నుంచి చచ్చగా నడిచేస్తూ ఉండాలి నెంబర్ చూసుకుంటే పదిహేను వందలు అబ్బో చాలా తక్కువ ఉందే మనకి ఏడు వేల ఐదు వందలు ఎప్పటికయ్యాను కాబట్టి ఇంకా దట్ గివ్స్ యూ ఎంకరేజ్మెంట్ ఇవన్నీ చేయాలండి ఇన్ని చేస్తే మీకు బీపీలు షుగరు దూరంగా ఉంటాయి మీవేమీ చేయకపోతే అవి వచ్చి మీద పడిపోతాయి టేక్ కేర్ కాబట్టి ఇగో ఈ ఐదు జ్ఞాని కర్మేంద్రియములు రాజసాంశముల నుండి పుట్టినవి శ్లోకం అనే తెలిసిపోయింది కదండి దాంట్లో కష్టమేం లేదు పంచేషా క్రమాత్ కర్మేంద్రియాణి వాక్పాదపాయూపస్థాభిధానాన్ని జగ్గిరే ఇక్కడితో ఇది ఆపుదాము తర్వాత శ్లోకం తర్వాత చెప్తాను చిన్న మెడిటేషన్ మీ దగ్గరే ఉన్న దీపం ఒకటి ఆర్పేసి అదే చాలు చాలు నేను నడుము నిటారుగా ఉంచి ఎంత నిటారు అంటే కొంచెం మామూలు కంటే కూడా కొంచెం ఎక్కువ సాగదీసి నిటారుగా పెట్టి ఆ తర్వాత భుజస్కంధములను పరిశీలించి వాటిని లూజ్గా రిలాక్స్డ్గా పెట్టాలి భుజస్కంధములు అంటే భుజములు పైకి నొక్కి పెట్టినట్టు కాకుండా లూజ్గా చేతులు కూడా లూజ్గా ఉండాలి చాలా రిలాక్స్డ్గా ఉండాలి ఎలర్ట్గా ఉంటూనే అంటే సావధానంగా ఉంటూనే విశ్రాంతిగా ఉండాలి సాధానంగా ఉండడానికి విశ్రాంతిగా ఉండడానికి విరోధము అని అనుకోకూడదు విరోధము లేదు రెండు ఒకదానికొకటి పూరకములు ఇప్పుడు నేను చాలా సావధానుడనై ఉంటూనే చాలా విశ్రాంతిగా ఉన్నాను ఎందుకంటే సావధానంగా ఉంటూనే మనస్సు నిశ్చలమైపోతుంది కన్నులను అలవోకగా మూసి ఉంచాలి శరీరమంతా వ్యాపించి స్పర్శేంద్రియము గలదు వస్త్రములతో స్పర్శ తెలుస్తూనే ఉందిగా కోటియందు రసమేంద్రియము జిఫ్ఫపై కలదు ముక్కునందు ఘానేంద్రియము కలదు కన్నులు ముసులున్నది తెరవనక్కర్లేదు కర్మల ఎందు చూపు అనే ఇంద్రియము కలదు చెవుల ఎందు అనే ఇంద్రియము నలదు కాళ్ళకి నడిచే శక్తి చేతులకు పట్టుకునే శక్తి నోటికి పలికే శక్తి ఉన్నవి ఈ ఇంద్రియములన్నీ ఆ పరమేశ్వరుని అనుగ్రహంచే ఆ పరమేశ్వరుని మాయాశక్తి నుండి ప్రకృతి నుండి పుట్టినది ఈ విధంగా నేను ఇప్పుడు ఇక్కడ ఆ ఈశ్వరునితో సంబంధము కలిగి ఉన్నాను ఈ ఇంద్రియ శక్తులన్నీ ఆ ఈశ్వరుని శక్తి నుండియే ఆవిర్భవించే ఆ ఈశ్వరుని శక్తి ఈ ఇంద్రియ శక్తుల రూపంగా మా ఎందు ప్రకటం నేను ఇప్పుడు ఇక్కడ ఆ దైవీ శక్తి యొక్క అనుగ్రహమును నిండా కలిగి ఉన్నాను నేను ఆ దైవీ శక్తి యొక్క అనుగ్రహమును ఎల్లగా ఎల్లలా గుర్తు చేసుకుంటూ ఉంటాను ఆ దైవీ శక్తి యొక్క అనుగ్రహమును స్మరిస్తూనే మనస్సులో గాఢమైన శాంతి నెలకొంటోంది నేను ఆ దైవీ శక్తితో కలుపబడి ఉన్నాను శాంతియే స్వరూప శాంతి శాంతి శాంతి వ్యాక్స్ విశ్రాంతిగా కూర్చొని మెల్లగా తమ్ముళ్లను తెరవాలి మనము సర్వకాలముల ఎందు సర్వావస్థల ఎందు ఆ ఈశ్వరునితో సంబంధము కలిగి ఉన్నాం కానీ ఆ సత్యాన్ని మనం మరిచిపోతూ ఉంటాం ఎప్పుడెప్పుడైతే ఆ సత్యాన్ని మర్చిపోతామో అప్పుడు సంసార వాసనలు మన హృదయమును క్రమ్మివేసి మనల్ని బొద్ధుల్ని చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే ఈ సంసార వాసనలను ప్రక్కన పెట్టి ఇప్పుడు ఇక్కడ చాలా ప్రకాశమానంగా జాజ్వల్యమానంగా ప్రకటమవుతూ ఉన్న శక్తిని స్మరిస్తూనే మనస్సు శాంతము అవుతుంది హరి ఓం శ్రీకృష్ణ నమస్కృతి